జల చరగభూ సురూప జల చ రమృగూసు నరూప కమల్ల నేత్ర సుందరమాత్రమ నేత్ర సుందర సుమగ్రావకి ప్రియపుత్ర సమస్తలోకసూత్ర నిఖిల పవనా నిర్మల జీవన సర్వే శురవంది शयना चीरा भी निद्रिता नीलि गगन मंडल सुंदरा मंजु मुरी मनोहरा नीलिगन मंडल सुंदर मंजु मुरी मनोहरा वेदात विज्ञान स्वूप सर्वेवर चलचर मृगभूसुन नरूप జల్లచరూరూ పరమాత్మను పుష్కరాక్షుడు అని గడిచిన ప్రవచనంలో మనం చూసాం పుష్కరం అంటే కమలం పుష్కరాక్షుడు అంటే కమల దళలోచనుడు అని అర్థం కమలం పరిశుద్ధంగా ఉంటుంది పద్మం అట్లాగే ప్రసన్నంగా కూడా ఉంటుంది పరమాత్మ కూడా పద్మంలాగా పరిశుద్ధమైనటువంటి వాడు ప్రసన్నమైనటువంటి వాడు భక్తులకి కమలం యొక్క సౌందర్యం ఎలాగైతే ఉంటుందో ఆ సౌందర్యాన్ని చూచినప్పుడు మన హృదయం ఎట్లాగైతే ఆనందంతో పొంగుతుందో అలాగే పరమాత్మ యొక్క సౌందర్యం అది సౌందర్య సార సర్వస్వం కనుక ఆయన పద్మదళలోచనుడు పద్మ యొక్క సౌందర్యాన్ని అయితే మనం కళతో చూడగలం గాని దాని యొక్క సుగంధాన్ని కమలము యొక్క సుగంధాన్ని కళ్ళతో చూడలేము అది మనసు ద్వారా మనం అర్థం చేసుకుంటూ ఆనందిస్తూ పోతాం అట్లాగే పరమాత్మ యొక్క వైభవాన్ని జ్ఞాన వైభవాన్ని కూడాను కళ్ళతో మనం చూడలేము ఎందుకంటే అది అర్థం చేసుకోవలసినటువంటి విషయం జ్ఞాతవ్యం ఇది జ్ఞానానికి సంబంధించినటువంటి విషయం ఈ జ్ఞానం వేదములో నిక్షిప్తం అటువంటి వేదానికి కూడాను పరమాత్మ ఆధారమై ఉండడం వల్ల ఆయన మహాస్వన అని కీర్తింపబడ్డాడు మహాస్వన మహాస్వన అంటే గొప్ప నాదం కలిగిన వాడని అదే వేదనాదం మహాన్ స్వన నాద శృతి లక్షణ కనుక ఏదైతే ఈ గొప్ప నాదం ఉన్నదో ఇది వేదనాదం వేదములే భగవంతుని యొక్క శ్వాసలు కనుక మన నుండి శ్వాసలు కదులుతాయి శ్వాసలు కదలడానికి మనం ఆధారం అయ్యున్నాం అట్లాగే వేదాలు కూడాను పరమాత్మ యొక్క శ్వాసలు గనక అవి కదలడానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మే ఆది పురుషుడు తానే ఉద్గమ స్థానం కూడా తానే వేదాలకు కూడా కనుక వేదం ప్రమాణం అంటే ప్రమాణం అంటే ప్రమాకరణం ప్రమాణం ఏదైతే మనకు జ్ఞానాన్ని ప్రసాదిస్తుందో అది ప్రమాణం ఒక వస్తువు మనకు తెలియాలంటే ఆ వస్తువుకు సంబంధించినటువంటి జ్ఞానం మనకు కలగాలి కనుక పరమాత్మను మనం తెలుసుకోవాలంటే పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకు కలగాలి ఈ జ్ఞానం వేదంలో నిక్షిప్తం అయ్యింది ఇటువంటి వేదం కూడాను పరమాత్మ నుండి ఆవిర్భవించింది కనుక భూతయోనిం సమస్తమైనటువంటి భూతకాలానికి ఆధారమైనటువంటి ఉద్గమ స్థానమైనటువంటి పరమాత్మ శాస్త్రానికి కూడాను ఆయనే ఆధారమై ఉండాడు శాస్త్రం కూడాను ఆయన్ని వచ్చింది ఈ విషయాన్ని బ్రహ్మ సూత్రాల్లో అత్యద్భుతంగా వివరించడం జరిగింది శాస్త్ర యోనిత్వాత్ అని బ్రహ్మసూత్రం అత్యద్భుతంగా పరమాత్మ యొక్క ఈ వైభవాన్ని వర్ణించింది కనుక భూతయోనియం సమస్తమైనటువంటి భూతజాలానికి ఆది పురుషుడు తానే పుట్టుకు కారణమైనటువంటి వాడు తానే తన నుండి వేదాలు కూడా వచ్చాయి కనుక పరమాత్మకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని అందించేటువంటి వేదాలు కూడాను పరమాత్మ నుండే వచ్చాయి వాటికి కూడా ఆది తానే కాని ఆయనకి ఆది ఎవరు ఆయనకు ఆది ఎవరు లేరు అందుకని ఆయన ఆదినారాయణ మూర్తి ఆ ఆదినారాయణ మూర్తి నుండే మనకు ఈ వేదాలన్నీ కూడాను లభించాయి కనుక వేదాలకు ఆది అయినటువంటి పరమాత్మకు ఆది లేదు ఆది లేదు గనక అంతమూ లేదు ఆద్యంతములు రెండూ లేవు గనక ఆయన అనాది నిధనుడు అది అంటే పుట్టుక నిధన అంటే వినాశం ఆది జన్మ నిధన వినాశ తద్వయం ఎస్య న విద్యతే సనాది నిధనహి అంటే జన్మ లేనిటువంటి వాడు గనక అనాది పరమాత్మ మనం తెలుసుకున్నాం అట్లాగే నశింపు కూడా లేనిటువంటి వాడు దేనికైతే ఆది ఉంటుందో దానికి అంతం కూడా ఉంటుంది ఈ రెండు లేనివాడు గనక ఆది నిధన జన్మ మృత్యువులు రెండూ లేనివాడు గనక అనాది నిధనహ అని పరమాత్మ కీర్తింపబడ్డాడు ఈ ప్రపంచం ఉంది దీనికి ఆది ఉంది ఎందుకని ఇది పుట్టింది గనక పుట్టింది గనక మార్పు చెందుతూ ఉంది మార్పు చెందుతూ ఉంది గనక క్షీణిస్తూ ఉంది క్షీణిస్తూ ఉంది గనక నశిస్తూ ఉంది కాబట్టి ఈ ప్రపంచం ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నీ కూడా ఈ విధంగా పరిణామం చెందుతూ నశించిపోతూ ఉండడం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఒక కాలంలో ఉన్నటువంటి వస్తువులు విషయాలు మరొక కాలంలో కనిపించవు ఒక ప్రదేశంలో ఒక కాలములో ఉన్నవి మరొక ప్రదేశంలో మరొక కాలములో కనిపించవు ఇవన్నీ ఈ విధంగా మార్పు చెందుతూ ఉంటాయి కాలములో ఏదైతే ఆవిర్భవిస్తుందో అది కాలంలో అంతరించిపోతూ ఉంటది అయితే ఈ కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ ఈ జగత్కు కాలం ఆధారంగా తెలుస్తూ ఉండొచ్చు కానీ కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ చైతన్య స్వరూపం ఈ కాలాన్ని తెలుసుకునేటువంటిది కనుక కాలానికి ఆది ఉన్నది ఈ ఆది ఉండేటువంటి కాలాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు పరమాత్మ కానీ తనకు ఏ విధమైనటువంటి ఆది లేనటువంటి వాడు అయితే పరమాత్మకు కూడా ఆది ఉన్నది అని చెప్పాలంటే ఆయన ప్రారంభం ఎక్కడో మనకు తెలియాలి ఆయన ప్రారంభం తెలియాలంటే కాలం ఉండాలి మరి కాలానికి ఆది ఉన్నది ఈ కాలానికి ఆది ఉంటే ఈ ఆది ఉండేటువంటి కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ గనక ఆయన ఆధారం ఏదో అది కాలానికి మాత్రం అర్థం కానే కాదు ఎందుకని ఆయన మరొక దాని మీద ఆధారపడి ఉండేవాడు కాదు గనక కాలానికి ఆధారమైనటువంటి వాడు గనక ఒక్క మాటలో చెప్పాలంటే తన పుట్టుకకే ఆధారమైనటువంటి పరమాత్మ యొక్క పుట్టుకని కాలం ఎప్పుడూ తెలుసుకోలేదు ఇప్పటి ఏ బిడ్డ కూడాను తన తల్లిదండ్రుల యొక్క బాల్యాన్ని ప్రత్యక్షంగా వీక్షించడం అనేది జరిగి ఉండదు అని నేను అనుకుంటూ కాబట్టి తన యొక్క జన్మకు కారణమైనటువంటి వాళ్ళ తల్లిదండ్రులు గనక తల్లిదండ్రుల యొక్క బాల్యాన్ని బిడ్డ ఏ విధంగా అయితే చూచేందుకు అవకాశమో లేదో అట్లాగే కాలం పరమాత్మ నుండి ఆవిర్భవించింది కనుక కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ గనక పరమాత్మ యొక్క ఆదిని కాలం తెలుసుకునేటువంటి ప్రశ్నే లేదు కనుక ఏవైతే కాలంలో వస్తున్నాయో ఇవన్నీ కూడా కాలంలో నశించిపోతూ ఉన్నాయి కాలానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ కాలం ఉంటేనే ఆది కాలం ఉంటేనే అంతం కాలానికి ఆధారమైన వాడు గనక ఆద్యంతాల్ని పరమాత్మలో ఊహించేందుకు అవకాశం లేదు కాబట్టి ఆయన అనాది నిధన సరే పరమాత్మకు పుట్టుకోలేకపోవచ్చు కానీ నశింపుందేమో ఆది లేకపోవచ్చు కానీ అంత ఉంటుందేమో అని గనక ఆలోచించినట్లయితే పరమాత్మకి వినాశం ఉన్నది అని గనక మనం భావిస్తే అటువంటి వినాశానికి కారణం ఎవరై ఉండాలి పరమాత్మని నశింపజేయడానికి పరమాత్మ కన్నా రెండవ వస్తువు వేరుగా ఏదుంది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వాన్ని స్థూలాలు కూడా నశింప చేయలేవు ఈ పృథివ తేజో వాడి ఆకాశాలు ఈ ప్రపంచంలో పంచభూతాలు తెలుస్తూ ఉంటే ఈ పంచభూతాల్లో సూక్ష్మమైనటువంటిది ఆకాశం ఆకాశతత్వాన్ని మిగతా నాలుగు భూతాలు ఏమీ చేయలేవు కాబట్టి ఆకాశాన్ని నీళ్లు తలపలేవు అగ్ని దహింపజేయలేదు అట్లాగే శస్త్రాలు ఖండించలేవు వాయువు వేర్చలేదు ఇవన్నిటికీ ఆధారమైనటువంటిది ఆకాశం ఎందుకని సూక్ష్మమైంది గనక అటువంటి ఆకాశాన్ని కూడా సూక్ష్మైనటువంటి పరమాత్మ గనక ఈ స్థూలమైనటువంటి భూతాల వల్ల ప్రపంచం ఉండొచ్చేమో గాని పరమాత్మ మాత్రం నశించేటువంటి అవకాశమే లేదు ఎందుకంటే ఆధార రూపుడు గనక ఇప్పుడు ఒక బంగారు గలుస్తుంది ఇక్కడ ఆధారాన్ని మనం చూడాలి ఎందుకంటే ప్రపంచంలో ఏది చూసినా ఇట్లాగే ఉన్నాయి ప్రతిదీ మరొక దాని మీద ఆధారపడి ఉంది ఆధారపడి ఉండేది ఏది సత్యం కాదు అని మనకు బాగా తెలుసు పూర్వ ప్రవచనాల్లో ఇప్పటికే బాగా అర్థం చేసుకుని ఇప్పుడు బంగారు గొలుసు ఉంది అనుకోండి మరి గొలుసు ఉంది ఈ గొలుసు నామరూపాలతో ఉంది గొలుసు ఎప్పుడో తయారైంది తయారు కాకముందు బంగారే ఉంది గొలుసు తయారైంది అంటే గొలుసుకు ఆది ఉన్నది పుట్టుక ఉన్నది అర్థం ఆది ఉన్నది గనక అంత్యం ఉంటుంది ఎవరికి గొలుసుకి అంతేగాని బంగారుకు మాత్రం కనీ కాదు గొలుసు పుట్టినప్పుడు బంగారే ఉంది గొలుసు ఉన్నప్పుడు బంగారే ఉంది గొలుసు రేపు కరిగిపోయినా బంగారే ఉంటుంది మరి ఈ గొలుసు బంగారు నశింపజేయగలదా బంగారుకు దూరంగా పరిగెత్తుకుంటూ పోగలదా బంగారు అంటే నాకు ఇష్టం లేదని గొలుసు అనుకున్నా బంగారుకు మాత్రం గొలుసు ఎప్పుడు విడాకు లిచి దూరంగా పరిగెత్తుకుని పోలేదు కనుక పరమాత్మ నాకు అవసరం లేదు పరమాత్మను నేను అంగీకరించను అని ఈ ప్రపంచంలో ఎవరు చెప్పినా పరమాత్మ కన్నా దూరంగా మాత్రం పోలేరు ఎందుకో తెలుసా గొలుసుకు ఎట్లాగైతే బంగారే ఆధారం అయ్యిందో పరమాత్మ నాకు అవసరం లేదు పరమాత్మను నేను నిరాకరిస్తున్నాను అని చెప్పేటువంటి మాటకు ఆధారమైనటువంటి చైతన్యం కూడా పరమాత్మ అయ్యున్నాడు కాబట్టి గొలుసు నామరూపాలతో ఉంది అన్ని కాలాల్లో ఉండదు కాని పరమాత్మ బంగారులాగా ఆధారమై ఉన్నాడు గొలుసు ఎప్పుడు పోయేది గొలుసు బుద్ధి ప్రమాదం బంగారు బుద్ధి ప్రమోదం కనుక పరమాత్మ అనాది నిధన ఏ విధమైనటువంటి మార్పు వాడు జన్మ మృత్యువులు వాడు ఆయనలోనే సమస్తమైనటువంటి ఈ మార్పులు ఈ ప్రపంచం నడుస్తూ మరి ఈ ప్రపంచం మాట ఏంటి పరమాత్మలో ఏ వికారం లేదు మరి ఈ వికారాలు ఈ ప్రపంచంలో తెలుస్తూ ఉన్నాయి ఈ వచ్చిపోయేటువంటి వాటి విషయం ఏమిటి వీటిని ఎవరు చూస్తున్నారు వాటిని చూసేవాడు కూడా పరమాత్మే అందుకని పరమాత్మ ధాతా అని కీర్తింపబడ్డాడు ధాత అంటే ఇచ్చేవాడు ఇచ్చి రక్షించేవాడు అర్థం మనం ఆచరించినటువంటి కర్మల యొక్క ఫలితాలన్నీ కూడా పరమాత్మ మనకి ఇస్తూ ఉన్నాడు గనక ఆయన ధాతా అని కీర్తింపబడ్డాడు మనం కూడా మనకి ఎక్కువైతే ఇతరులకు ఏదైనా ఇస్తాం అది ఇష్టం ఉంటే కొందరికి అవసరం లేకపోయినా ఇస్తాం అర్హత లేకపోయినా ఇస్తాం కొన్ని చోట్ల అవసరం ఉన్నాయేమో ఇవన్నీ మన ఇష్ట మీద ఆధారపడి ఉంటుంది కానీ పరమాత్మ కర్మ ఫలాలు ఇవ్వడం అనేటువంటిది ఆ విధమైనటువంటిది కాదు ఎవరి కర్మకు ఏ విధమైనటువంటి ఫలితం ఇవ్వాలనో అలాంటి ఫలితమే అందుతుంది ఎందుకో తెలుసా ఇది ధర్మం ఈ ప్రపంచంలో ధర్మాలు ఉన్నాయి ఇవి ప్రపంచంలో అంతటా వ్యాపించి ఉన్నాయి అంతటా ధర్మాలు లేకపోతే అన్ని చోట్ల కర్మ ఫలాలు ఎట్లా అందుతాయి కనుక ధర్మ రూపంలో ఉండేటువంటి వాడు కూడాను పరమాత్మే కనుక ఏ ప్రదేశంలో ఏ విధమైనటువంటి కర్మ జరిగినా దానికి ఫలితం అందుతూ ఉందంటే అక్కడ ధర్మాలు ఉన్నాయి ఆ ధర్మ రూపంలో పరమాత్మ ఉన్నాడు కనుక పరమాత్మ సర్వవ్యాపి అయి ఉన్నాడు పరమాత్మ సర్వవ్యాపి అయినప్పుడు ఆయన అనంతుడు అనంతుడైనటువంటి పరమాత్మలో రెండవ వస్తువు ఉండేందుకు అవకాశం లేదు ఇది అఖండమైనటువంటి బోధ కనుక అఖండైక రూపుడుగా పరమాత్మ ఉండేటప్పుడు రెండవ వస్తువు ఎక్కడుంది దీన్ని ఎవరు నిరాకరిస్తారు పరమాత్మను అంగీకరించే వాళ్ళు ఎవరైనా ఆయన యొక్క పరిమితత్వాన్ని అంగీకరిస్తారా సర్వజ్ఞత్వాన్ని అంగీకరిస్తారా సర్వజ్ఞత్వాన్ని అంగీకరించేటప్పుడు ఆయన సర్వవ్యాపి సర్వవ్యాపి ఉంటే ఇక ఉండేది ప్రపంచంలో ఆయన ఒక్కడే కానీ వస్తువే లేదు మరి ఈ ద్వైతం ఏమిటి అని అడగచ్చు ద్వైతం ఎప్పుడు సమస్య కాదు రెండు ఉండడం ఎప్పుడు సమస్య కాదు రెండిటి మధ్య భేదం ఉండడం సమస్య కనుక భేదం తెలియనటువంటి ఆ దర్శనం పరమాత్మ దర్శనం అక్కడ మతాలన్నీ ఒకటైపోతున్నాయి నదులన్నీ సాగరంలో ఎట్లాగైతే విలీనమైపోతున్నాయో ఈ అఖండమైనటువంటి అనంతమైనటువంటి పరమాత్మ బోధలో సమస్తమైనటువంటి ద్వైత ప్రపంచం విలీనమైపోతుంది అఖండమైనటువంటి పరమాత్మ యొక్క తేజం దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది neele kulamul ennunna anukulam nee le కనికరము ఒకటి కరములు కనికరము ఒకటి లేర కడలి ఒకటి మతములు సమ్మతమునిీవేలే కుములున్నా అనుకూలము నీవే చూపు ఒకటి లేదవులు దరహాసము ఒకటేలే మతములు ఎన్ని సమ్మతము నీరి లేలములు ఎన్నున్నా అనుకూలము we we ైనా చందరుడు ఒకడేలే తత్వములెన్ అద్వైతము ఒకదేలే మతములు ఎన్ని సమ్మతము నీదేలే కులములున్నా Nuku Lamu టేల మనుగడలి మోక్షము ఒకటేలే మతములు ఎన్ని సమ్మతము నీ కులములు ఎన్నున్నా అనుకూలము నీ వేలే కులములు సమ్మతము ధాత అని కీర్తింపబడ్డటువంటి పరమాత్మ విధాత అని ఇక్కడ స్థవనీయుడు అవుతూ ఉన్నాడు విధాత కర్మ ఫలాలను అందించేవాడు గనక పరమాత్మ దాత కానీ ఈ కర్మ ఫలాలు అందించడం అనేటువంటిది ఆశామాష విషయం కాదు ఎందుకో తెలుసా ఒక కాలంలో మనం కర్మ చేస్తాం ఫలితం ఇంకో కాలంలో అందుతూ ఉంటుంది ఒక ప్రదేశంలో కర్మ చేస్తాం ఇంకో ప్రదేశంలో అందుతూ ఉంటుంది కనుక ఏ ఏ ఏ కర్మలు జరిగాయో ఏ ఏ కాలాల్లో ఏ కర్మలు జరిగాయో వీటి ఫలితాలు ఏ కర్మలు మనం ఆచరించామో వాటి యొక్క ఫలితాలు ఏ కాలాల్లో ఏ దేశాల్లో అందాల్లో నిర్ణయించడం అనేటువంటిది విషయం కాదు ఇది కారాగారంలో హత్య చేస్తాడు కారాగృహంలో శిక్షణ అనుభవిస్తాడు హత్య చేసేది ఒక చోట న్యాయ నిర్ణయం మరొక చోట శిక్షణ అనుభవించేది ఇంకొక చోట ఇవన్నీ అనూహ్యమైనటువంటి విషయాలు గహనా కర్మనోగతి ఇవి సామాన్యమైనటువంటి పరిమితమైనటువంటి బుద్ధులు కలిగినటువంటి మనకు అర్థం కావు ఇవన్నీ కూడాను కనుక పరమాత్మ ఈ కర్మఫలాల విషయంలో విశేషమైనటువంటి జ్ఞానం కలిగిన కనుక ఆయన విధాత అటువంటి విధాత ధాతుహు అనిపిస్తూ ఉన్నాడు ఆయన ఉత్తమమైనటువంటి ధాతు గణ ధాతురు అని కూడా కీర్తింపబడుతూ ఉన్నాడు ధాతురు ధాత విధాత అని కీర్తింపబడినటువంటి పరమాత్మ ధాతురుత్తమ అని ఇక్కడ స్థవనీయుడు అవుతూ ఉన్నాడు ధారకత్వాత్ ధాతు ధరించేవాడు గనక పరమాత్మ ఇక్కడ ధాతు అయితే ఉత్తమ ధాతు ధాతురుత్తమ ఎందుకనంటే పంచభూతే పంచభూతాలు ఏవైతే ఉన్నాయో అవి ఈ ప్రపంచాన్ని ధరిస్తూ ఉన్నాయి ఉదాహరణకు ఒక చెట్టు కొండ చెట్టును ధరిస్తూ ఉంది ఆ కొండను భూమి ధరిస్తూ ఉంది ఈ విధంగా భూతం ఉంటాయి ధరించడం అనేటువంటిది అయితే అన్నిటినీ ధరించేవాడు తానయ్యి ఉండడం వల్ల చిద్ధాతు చైతన్యమైనటువంటి ధాతు గనక ఆయన ధాతురుత్తమ అని కీర్తింపబడ్డాడు ధాతురు విరించే శ్రేష్ట ఉత్తమ అయితే విరించి బ్రహ్మ ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు బ్రహ్మ కనుక ఆయన కూడా ధాతు అని కీర్తింపబడ్డాడు అటువంటి బ్రహ్మదేవుడికి కూడా ఆధారమైన వాడు గనక పరమాత్మ ధాతురుత్తమ అని కూడా కీర్తింపబడ్డం జరిగింది అంటే బ్రహ్మదేవుడికి కూడాను ఆధారమైనటువంటి వాడు పంచభూతాలకు ఆధారమైనటువంటి వాడు ఈ పంచభూతాలను సృష్టించినటువంటి పరమాత్మ ఈ బ్రహ్మదేవుడు ఎవరైతే ఉన్నారో ఆ బ్రహ్మదేవుడికి కూడా తానే ఆధారమై ఉన్నాడు గనక ఆయన ధాతురుత్తమహ అని కీర్తింపబడ్డాడు ఓం నమో భగవతే వాసుదేవ మార్పు చెందే వాటిలో మారని వస్తువు పరమాత్మ అందుకే ఆయన సత్యస్య సత్యం పరమాత్మ ఏకం అద్వితీయం ఈ కారణంగా పరమాత్మకు బాహ్యంలో సంబంధాలుండవు ఆంతర్యంలో విభేదాలు ఉండవు బాహ్యాభ్యంతరాలలో సత్తాగా స్ఫురణగా తానే భాషిస్తూ ఉన్నందున పరమాత్మలో ఏ విభేదాలు ఉండేందుకు అవకాశం లేదు ఇదే బోధ ఇదే జ్ఞానం ఇదే బ్రహ్మ జ్ఞానం ఇదే పరమాత్మ జ్ఞానం బ్రహ్మవిధుడు బ్రహ్మమును తెలుసుకుంటాడు బ్రహ్మవిధుడు తాను ప్రత్యేకంగా ఉండి బ్రహ్మమును ప్రత్యేకంగా ఎప్పుడూ తెలుసుకోలేడు ఎందుకో తెలుసా తానే బ్రహ్మం గనక ఒక కాలంలో ఒక దేశంలో మనకు దూరంగా ఏవైతే ఉన్నాయో దేశ కాలాదుల్లో వేరుగా ఉండేటువంటి వాటిని ప్రత్యేకంగా తెలుసుకోవచ్చు కానీ బ్రహ్మ జ్ఞానం విషయంలో ప్రధానంగా ఏదైతే పొందవలసి ఉందో అది ఏదో కాదు పొందాలి అనుకునేవాడే ఇది జ్ఞానం సర్వం కలుగుదం బ్రహ్మ ఉన్నదంతా పరమాత్మే అహం బ్రహ్మస్మి నేను బ్రహ్మమే కనుక ఉన్న ఒకే ఒక సత్తా బ్రహ్మం నేను బ్రహ్మం కన్నా వేరుగా ఉండలేను కనుక బ్రహ్మము అనేది ఉన్నదే కాని కానున్నది కాదు సిద్ధ వస్తువే గాని సాధ్యవస్తువు కాదు స్వత సిద్ధమే గాని ప్రమాణ సిద్ధం కాదు అందువల్ల పరమాత్మ అప్రమేయుడు అప్రమేయో పద్మనాభోమర ప్రభు प्रम अटे ज्ञान प्रमेय अं ज्ञा द्वारा पंदब वस्तुदे ज्ञातव्यं अनें अमेय अय न प्रमेय అంటే ఏ ప్రమాణం ద్వారా కూడాను పొందబడేది కాదు అని అర్థం ప్రత్యక్షాది ప్రమాణాలకు పరమాత్మ అందడం ఇంద్రియాలు పరమాత్మను తెలుసుకోలేవు కళ్లు చూడలేవు చెవులు వినలేవు మనస్సు ఆలోచించలేదు ఇది పరమాత్మ అంటే కనుక ఈ ప్రపంచంలో మనం ఏమి తెలుసుకుంటూ ఉన్నా దేహేంద్రియ మనోబుద్ధుల ద్వారానే తెలుసుకుంటూ ఇంద్రియ మనస్సులు పరిమితమైనటువంటివి జరం స్వప్రకాశం కావు అవి చైతన్యం మీద ఆధారపడి ఉన్నాయి చైతన్యం లేకపోతే ఇంద్రియ మనస్సులు చరించలేవు కానీ ఇంద్రియ మనసులు లేకపోయినా చైతన్యం స్వప్రకాశమై భాషిస్తుంది అందుకని అప్రమేయ ప్రత్యక్షేణేయ అప్రమేయ అని కీర్తింపబడుతూ ఉన్నాడు పరమాత్మ అంటే ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు అందని అని అర్థం అందరికీ ఈ ప్రపంచంలో అన్నీ తెలియవు తెలిసినవి కూడా పూర్ణంగా తెలియవు జ్ఞానం అనేటువంటిది మహాసాగరం ఏది మనం ఈ ప్రపంచంలో తెలుసుకుంటూ ఉండినా అలా తెలుసుకునేటప్పుడు దానికి సంబంధించిన జ్ఞానం మనం కలుగుతూ ఉంటుందేమో గాని ఆ జ్ఞానం కలిగేటప్పుడే అంతకుముందు ఆ వస్తువుకు సంబంధించిన ఏ అజ్ఞానం అయితే ఉండిందో అది దూరం ఉంటుంది ఇది జ్ఞానం అంటే కనుక జ్ఞానము అనేది అజ్ఞాన నివృత్తి అంటూ మనం అర్థం చేసుకుంటూ పోవాలి అయితే ఈ ప్రపంచంలో దేనికి సంబంధించిన జ్ఞానం మనకు కలుగుతూ ఉడినా ఆ వస్తువు ఏదో మనకన్నా అన్యంగా ఉంది కాని ఈ బ్రహ్మ జ్ఞానం విషయం వేరు ఆ వస్తువులు మనకన్నా అన్యంగా ఉన్నాయి గనక మనోబుద్ధులకు తెలుస్తూ ఉన్నాయి ప్రత్యక్షాది ప్రమాణాలకు అందుతూ ఉన్నాయి కానీ ఇక్కడ మనం ఏదైతే పొందాలి అనుకుంటూ ఉన్నామో బ్రహ్మము సంబంధించినటువంటి జ్ఞానం ఏదైతే కావాలనుకుంటున్నామో ఆ బ్రహ్మము మనమే అయి ఉన్నాం అయమాత్మ బ్రహ్మ కనుక ఇది ప్రత్యక్షాది ప్రమాణాలకు కాదు కనుక ఏదైతే ప్రత్యక్ష అనుమానాది ప్రమాణాలకు అందదో అటువంటిది ఏ విధంగా అందాలి బ్రహ్మము ఉన్నది ఉన్నది గనక దానికి సంబంధించిన జ్ఞానం ఉండాలి ఇటువంటి జ్ఞానం నాకు కలగడానికి ప్రత్యక్షాది ప్రమాణాలు ఉపకరించడం లేదు గనక ఎత్ స్వతా అప్రాప్తం తత్ శాస్త్రేణ బోధితవ్యం ఏదైతే నీకు నీవుగా పొందేందుకు అవకాశం లేదో దాన్ని శాస్త్రం ద్వారానే పొందాలి ఇక్కడ శాస్త్రం ప్రమాణమైంది శృతిరేవా శరణమితి దీనికి శృతులే మనకు ప్రమాణంగా తెలుస్తూ ఉన్నాయి కనుక ఇంద్రియాల ద్వారా పరమాత్మను తెలుసుకోలేము ఎందుకని పరమాత్మ వలనే ఇంద్రియాలు చెరిస్తూ ఉన్నాయి కనుక ఇటువంటి అప్రమేయుడైనటువంటి పరమాత్మ హృషికేశుడుగా కీర్తింపబడుతూ ఉన్నాడు హృషికణి ఇంద్రియాణి ఈశ ప్రభు హృషికేశర్థ హృషీకములు అంటే ఇంద్రియములు వాటికి ప్రభు గనక పరమాత్మ హృషికేశడు ఇంద్రియాలు విషయాల్ని వస్తువుల్ని మనసుకు చూపిస్తాయి ఇంద్రియాలు చూపిస్తాయే గాని ఇంద్రియాలు తెలుసుకోలేవు మనసు తెలుసుకుంటుంది కనుక ఈ ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం ఇంద్రియాల ద్వారా మనసుకు అందుతూ ఉండినా తెలుసుకునేది మాత్రం మనసే గాని ఇంద్రియాల కావు అయితే ఈ ఇంద్రియాలు దేహంలోనే ఉన్నాయి ఇవి దేహం కన్నా గొప్పవి కారణం దేహాన్ని తెలుసుకుంటూ ఉన్నాయి కనుక కళ్ళు ఈ దేహాన్ని చూస్తూ ఉన్నాయి ఈ దేహంలో శబ్దాల్ని చెవులు వింటూ ఉన్నాయి అట్లాగే ముక్కు వాసన చూస్తూ ఉంది అలాగే ప్రతిదిన కనుక విషయాన్ని చూపెట్టేటువంటి ఇంద్రియాలు విషయాల్ని తెలుసుకోవడానికి మనసు మీదనే ఆధారపడి ఉన్నాయి పులిహోరని కళ్ళు చూస్తాయి కానీ అలా చూచేటప్పుడు మనసు కళ్ళతో చేరితేనే నోట్లో నీళ్లు ఊరుతాయి కనుక తెలుసుకునేది మనసే గాని ఇంద్రియాలు మాత్రం కావు దేహం స్థూలం కాని ఇంద్రియాలు సూక్ష్మం దేనిని బట్టి వ్యాపకత్వాన్ని బట్టి దేహం ఇక్కడే ఉంది కానీ కళ్ళు మాత్రం చంద్రుడి దగ్గరకి చేరతాయి ఎందుకని సూక్ష్మమైనవి గనక ఇంద్రియాలు ఈ విధంగా సూక్ష్మంగా ఉంటే దేహం అతీతంగా ఇవి చరిస్తూ దూరంగా ఉండేటువంటి వాటిని కూడా తెలుసుకుంటూ ఉన్నాయి కాని మనస్సు ఇంద్రియాల అతీతంగా తెలుస్తూ ఉంది దేహం కన్నా ఇంద్రియాలు ఏ విధంగా అయితే అతీతంగా ఉన్నాయో అలాగే మనసు ఇంద్రియాల కంటే కూడాను అతీతంగా వెళ్లి విషయాన్ని తెలుసుకుంటూ ఉన్నాయి దేహానికి ఏది కనపడుతూ అదే ఇంద్రియాలు కూడాను ఒక పరిధిలోనే అర్థం చేసుకుంటూ పోతాయి ఎదురుగా చెట్టుంది ఆ చెట్టును కళ్లు చూస్తూ ఉన్నాయి ఆ చెట్ల కొమ్మలు కదులుతూ ఉంటే దానివల్ల ఏర్పడేటువంటి శబ్దాన్ని చెవులు వింటూ ఉన్నాయి కానీ మనస్సు మైసూర్లో ఉండేటువంటి మిత్రుని కూడా చూడగలదు అంతేకాదు ఇప్పుడు చూసేటువంటి రూపాలే కాకుండా గతంలో ఏ రూపాలను మనసు చూచుందో వాటిని ఇప్పుడు మళ్లీ కావాలంటే సంకల్పించుకొని చూడగలదు గతంలో ఏ విధమైనటువంటి శబ్దాలని వినుందో ఎప్పుడో ఎక్కడో వినటువంటి శబ్దాలని ఇప్పుడు ఇక్కడ కావాలంటే కల్పించుకొని కూడాను మనసు వినగలదు ఇది మనసు యొక్క స్థితి కనుక ఏవైతే ఇంద్రియాల ద్వారా మనం తెలుసుకోలేకపోతూ ఉన్నామో అటువంటి దాన్ని మనసు తెలుసుకుంటూ ఉంది కానీ కోరికలు మనసులో కదులుతున్నాయి కానీ ఇంద్రియాల్లో కాదు కదిలేదు ఇంద్రియాలు వస్తువుల విషయాల్ని మనసుకు చూపెడుతూ ఉంది ఆ చూపెట్టినప్పుడు మనసు చెలుస్తూ ఉంది చెలించినప్పుడు కోరికలు కదులుతూ ఉన్నాయి విజృంభిస్తూ ఉన్నాయి ఇవి రాగద్వేషాల మీద ఆధారపడి ఉన్నాయి మనసులో రాగద్వేషాలు ఉన్నాయి వాటికి అనుగుణమైనటువంటి విషయాల్ని ఇంద్రియాలు ఎప్పుడైతే చూపెడుతూ అప్పుడే మనసు చెలిస్తుంది ఇక్కడే జీవితంలో ఘర్షణ జీవికి సంఘర్షణ సరే కోరికల్ని తృప్తిపరచుకోవచ్చు తప్పేమీ లేదు కోరికలు ఇంతవరకు ఏ వ్యక్తిని సంతృప్తి పరిచినటువంటి దాఖలాలు మాత్రం మనకు కనిపించడం లేదు ఎక్కడ మనిషి తృప్తి పడినా ఆ తృప్తి వ్యక్తి కోరిక లేనివాడుగా ఉన్నాడే గానీ కోరికతో తృప్తి ఇది అర్థం చేసుకోవాలి కనుక ఇంద్రియ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ విషయ ప్రపంచంలో ఇంద్రియాలు చేరుస్తూ మనసు తద్వారా అనేకమైనటువంటి అనుభూతుల్ని పొందుతూ ఉండినా తృప్తిపరడం అంటూ మాత్రం ఎక్కడ జరగడం లేదు ఎందుకో తెలుసా రాగద్వేషాలు మనసులో ఉన్నాయి ఇంద్రియాలు తదనుగుణమైనటువంటి వస్తువులను విషయాన్ని చూపెట్టినప్పుడు మనసు ఉద్రేకపడుతూ ఉంది పొందాలి అనేటువంటి కోరిక మనసులో కదులుతూ ఉంది మనసులో అయితే కోరిక కదిలింది ఆ తరువాత దానిని అనుభవించాలి అనేటువంటి తపన ప్రారంభమైంది మరి సుఖం ఎలా తప్పించడంలో ఉందే తప్పించడంలో తపనే ఉంది గనక సుఖం లేదు మరి సుఖం ఎప్పుడుంది ఆ వస్తువును అనుభవించడంలో ఉందే వస్తువును అనుభవించేటప్పుడు కూడాను మనసుపై చాలా వృత్తి ఉంది అంతే అంతేకాదు నాకు సుఖాన్నిచ్చేటువంటి వస్తువు ఖర్చు అయిపోతుంది అనేటువంటి బాధ విరితి కూడాను హృదయంలో ఏదో ఒక మూల తిష్టవేసి ఉంది కనుక తప్పించడంలో సుఖం లేదు అనుభవించడంలో సుఖం లేదు పోని వస్తువులు అనుభవం చేసిన కోరిక తీరిపోయింది కనుక అప్పుడు సుఖం కలుగుతుంది అనుకుంటామా అనుకోవచ్చు కానీ ఇది సత్యం కాదేమో కొద్దిగా దాంట్లో సత్యం ఉంటే ఉండొచ్చు కోరిక తీరినప్పుడు సుఖం కలుగుతుంది అర్థమవుతుంది అది కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఆ కోరిక తీరి సుఖం కలిగినప్పుడు మనం సుఖపడేటప్పుడు కోరిక ఉన్నదా ఇది ప్రశ్న ఉంది స్వామీజీ కోరిక ఉంటే ఇక ఆ అనుభవం ఏమిటి ఆ సుఖం ఏపాటిది కోరిక ఎప్పుడైతే ఉందో తప్పించేటువంటి మనస్తత్వం ఉంటుంది కనుక కోరిక ఉండేటప్పుడు సుఖం ఉండేందుకు అవకాశం లేదు కోరిక తీరితేనే సుఖం కనుక ఎక్కడైతే సుఖం ఉందో అక్కడ కోరిక లేదు ఎక్కడైతే కోరిక ఉందో అక్కడ సుఖం లేదు దీనిని బట్టి మనకు అర్థమవుతూ ఉంది సుఖానికి కోరికకు సంబంధమే లేదు కనుక సుఖము అనేటువంటిది నీవే నీవు నిత్య సుఖం మరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటి సుఖం కాదు మరొక దాని మీద ఆధారపడి ఏ సుఖాలైతే ఉన్నాయో ఇవి నైమిత్తిక సుఖాలు నిమిత్తా పాయే ఒక కారణం ద్వారా గనక సుఖం కలిగిందంటే ఆ కారణం గనక దూరం అయిపోయిందంటే కార్యరూపమైనటువంటి సుఖం కూడా పోతుంది కానీ నీవు నిత్య సుఖం ఇది ఆత్మానందం అందువల్ల పరమాత్మ ఇంద్రియాల ఇంద్రియాలకి తెలిసేటువంటి వాడు కాడు కాని ఇంద్రియాలకు తానే ప్రభువై అయి ఉన్నాడు కనుక మనం కూడా పరమాత్మను పొందాలి అని కనుక అభిప్రాయపడేటట్లయితే మనం కూడా ఇంద్రియాలకు ప్రభువులం కావాలి మొట్టమొదట వాటిని నిగ్రహించాలి అవగాహన పెంపొందించుకోవాలి విషయ ప్రపంచ ఎడారిలో మనసు పరిభ్రమించకుండా మనం చూసుకోవాలి అంతేకాదు కోర్కెల కోలాటాలు కూడా ఆడాలి ఆ ఆడినవన్నీ ఆగాలి ఇప్పుడు ఇంతవరకు ఏ కోరికల కోలాటాలు ఆడుతూ వచ్చామో అవన్నీ ఒక్కసారి ఆగాలి శ్రేయస్సుకు ప్రేయస్సుకు మధ్య ఉండేటువంటి తేడాని మనం గుర్తిస్తూ ఇదంతా సాధన నిర్మలమైనటువంటి సాధన హృషికేశరైనటువంటి పరమాత్మను పొందడానికి పవిత్ర సాధన హే భగవాన్ నిత్యరూపుడైనటువంటి నిన్ను పొందాలనేటువంటి ఆశ హృదయాన్ని పెనవేసుకోనుంది భగవాన్ నీవైపు నా మనసు సాగని సాధన సాగని నిత్య సాధన కొనసాగని లి మనసు గాలి పోగాని జాలి బ్రతుకు గాలి మేడలు కట్టు గాలి మనసు గాలి పోగానే జాలి బ్రతుకు నిల కడలేని నీటి బుడగిది పోని సాధన సాధనీ స్వామి సుండే ఆయుతైలము కొడిగట్టుచుండే జీవనదీపము అడుగంటుచుండే ఆయుతైలము కొడిగట్టుచుండే జీవనదీపము సమయము కాదిది మరు పాటుకు సమయము కాది ఏ మరు పాటుకు కాలము కాది సాధన సాగని స్వామీ వేదనలని ఆగిపోని సాధన సాగని స్వామీ nagoo vayasu kondavagu sokasu karumabbu telusu vaati roopu manasu kodenaagu വയцу കൊണ്ടവגו ശഗസുകാരംമ്മു ദലсуаതിരൂ പോ മണ്ടലമയമു കാടിലോകായമു മണ്ടലമയമു കാടിലോകായമു ഈ ദേഹമൈനായീ ദേ ചിവരിനായമു സാധന സാഗനീ സ്വാമി വേദനലണി సాధన సాగనీ ఆగిపోని సాధన సాగనీ స్వామి ఆధ్యాత్మిక సాధన పవిత్రమైంది సాధన ఎప్పుడూ బండ మోసినట్లు సాగకూడదు సాధన దినచర్యలో ఒక ప్రత్యేక అంశంగా కూడా మిగలకూడదు యాంత్రికంగా అస్సలే ఉండకూడదు ఎప్పుడూ మనసు పవిత్రంగా మంత్రంతో నామంతో నిండు ఉండాలి గత స్మృతులు మనసు నుండి సమసిపోవాలి భావి ఊహలకి తెరల ప్రస్తుతం ఏ కాలమైతే మనకు మిగిలిందో ఇది పవిత్రంగా సాధనలో కొనసాగుతూ ఉండాలి మనస్సులో మంత్రం ఉంది నామ వైభవం అద్భుతమైనటువంటిది ఇప్పటి వరకు నడిచినటువంటి ప్రవచనాల్లో మనం విష్ణు సహస్రనామంలో నలభై ఆరు చక్కగా విశ్లేషించి అర్థం చేసుకున్నాం నామ వైభవం ఎలాంటిదో మనకు తెలుసు నామం గనక నాలుగు మీద కదులుతూ ఉంటే హృదయంలో నారాయణుడు తిష్టవేసి ఉంటాడు మనసులో నామం ఉన్నప్పుడు పరమాత్మ కన్నా వేరుగా మరొక వస్తువు మనసులో ఉండేందుకు అవకాశం లేదు ఎందుకని ఆ నామం ఎవరిదో కాదు నారాయణునిది ఇప్పుడు మనసులో మాధవుడే ఉండాడు ఎందుకని నామం నాలుగు మీద ఉంది గనక మనసులో సామాన్యంగా సహజంగా ప్రపంచమే ఉంటుంది నిజం చెప్పాలంటే మనసే ప్రపంచాన్ని సృష్టించింది కనుక ప్రపంచం మనసుకన్నా వేరుగా ఉండలేదు కానీ ఏ మనస్సులైతే ఇంతవరకు ప్రపంచం ఉంటూ వచ్చిందో అదే మనసులో నీవు సాధకుడు అయిన తర్వాత ప్రపంచం అది ఉండేది పరమాత్మ ఎందుకని పరమాత్మ యొక్క నామం అక్కడ చేరిందనే అర్థం హృషికేశుడైనటువంటి పరమాత్మ నామ రూపంలో మనసులోకి దిగాడు ఇప్పుడు మనసులో మంత్రం ఉంది మనసులో ఉండేటువంటి మంత్రం మనసుని మహిమతో నింపుతుంది ఆ మహిమ ఏమిటో తెలుసా అది పరమాత్మ యొక్క మహిమ అదే జ్ఞానం పరమాత్మ జ్ఞానం బ్రహ్మ జ్ఞానం పరమాత్మ పరమాత్మ జ్ఞానము రెండు వేరు కాదు పరమాత్మ జ్ఞాన రూపుడు చిదానంద రూపుడు పద్మనాభ పద్మనాభ పద్మమును నాభి గలవాడు గనక పరమాత్మ పద్మనాభుడు జగత్కారణ పద్మ నాభౌస్ సహ పద్మనాభ ఈ జగత్తుకు కారణమైనటువంటి పద్మం ఎవరి యొక్క నాభియందు అయితే ఉందో ఆయన పద్మనాభుడు అని అర్థం పరమాత్మ యొక్క నాభియందు కమల ఉంది ఆ పద్మం నుండి చతుర్ముఖ బ్రహ్మ సృష్టికర్త ఆవిర్భవించాడు కనుక సృష్టికర్త ఆవిర్భావనకు కారణమైనటువంటి పద్మం నాభియందు కలిగినటువంటి వాడు పద్మవ జ్ఞానానికి సంకేతం గనక తనకు పూర్ణ జ్ఞాన శక్తి చేత అటు చతుర్ముఖ బ్రహ్మను తద్వారా సకల భూతజాలాన్ని పరమాత్మ సృష్టించడానికి కారణమయ్యాడు కనుక సృష్టి సృష్టికర్త కన్నా వేరు కాదు మరి సృష్టికర్త పరమాత్మ కన్నా వేరుగా లేడు ఇదంతా జ్ఞానం ఈ జ్ఞానమంతా కూడాను తన ఎందే కలిగి ఉన్నటువంటి వాడు గనక నాభయందే కలిగి ఉన్న వాడు పరమాత్మ పద్మనాభ అని కీర్తింపబడ్డాడు కనుక బ్రహ్మదేవునికి ఆధారమై సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుడికి ఆధారమైనటువంటి ఈ పరమాత్మ బ్రహ్మదేవుడికి ప్రభువు అంతేకాదు దేవతలందరికీ కూడాను తానే ప్రభు ఉన్నాడు అమర ప్రభు అమర ప్రభు అమరాం ప్రభుహు అమర ప్రభు అమరాం దేవానాం మరణరహితానాం ప్రభుహు ఇత్యర్థ కాబట్టి అమరులు అంటే దేవతలు మరణం లేనిటువంటి వాడు వాళ్లకు ప్రభు గనక పరమాత్మ అమర ప్రభువు అని కీర్తింపబడ్డాడు అంటే బ్రహ్మదేవుడికే కాదు దేవతలకు కూడా అని అర్థం అంటే దేవతలకు ప్రభువు అంటే యక్ష కిన్నర కింపురుష గంధర్వ మానవ మర్కట నాగాదులకి ప్రభు కాడా అనేటువంటి ఆలోచన మనకు రావచ్చు కాదు కాదు అందరికీ ప్రభువే కాని దేవతలు ఉత్కృష్టమైనటువంటి వాడు కనుక అమరాణామపి ప్రభు కాబట్టి అందరికీ ప్రభు వాడు దేవతలకు కూడా ప్రభు అని ఇక్కడ అర్థం అయితే అందరికీ తాను ఎలా ప్రభు తానే సృష్టించాడు గనక ఈ విశ్వరచన అంతా కూడాను తన యొక్క దివ్యమైనటువంటి వైభవమే గనక తన యొక్క అపారమైనటువంటి శక్తి గనక ఈ సత్యాన్ని తరువాత ప్రవచనంలో చూద్దాం ఓం నమో భగవతే వాసుదేవా మన అనుభవంలో ఈ ప్రపంచం తెలుస్తుంది అనుభవంగా తెలుస్తుంది ఈ ప్రపంచం ఎలా వచ్చింది ఎలా ఉంటుంది ఎక్కడికి పోతుంది దీనిని తయారు చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా దీనికంటూ కర్త ఉన్నడా కర్త ఎవరు నేను మాత్రం కాదు మీరు కూడా కాదు మరొక జీవుడు కూడా కాదు ఎందుకో తెలుసా మనకన్నా ముందే తయారైనటువంటి ప్రపంచంలోకి మనం వచ్చాం నేను లేకముందు ఈ ప్రపంచం ఉంది మా నాన్న ఉన్నప్పుడు ప్రపంచం ఉంది మా తాతలు లేక ప్రపంచం ఉంది కనుక మనకన్నా ముందే ఈ ప్రపంచం ఎప్పుడైతే ఉందో దీనిని మనం తయారు చేశాము అని చెప్పడానికి అవకాశం లేదు ఏమో ఒకవేళ మనమే ఈ ప్రపంచాన్ని సృష్టించి ఆ తర్వాత ఈ ప్రపంచంలో ప్రవేశించామేమో ఇల్లు కట్టుకుని గృహప్రవేశం చేసినట్టుగా అయితే అది నిజమో కాదో ముందు తేలాలి అవునో కాదో మనం ముందు తేల్చుకోవాలి అవును అని గనకన్నావా అగచాట్లు మాత్రం తప్పవు ఎందుకో తెలుసా ఏ వస్తువుని ఎవరు సృష్టించినా దానికి సంబంధించిన జ్ఞానం వాళ్ళకు ఉండాలి టీవీని తయారు చేసిన వాడికి టీవీలో ఏముందో తెలుసు టీవీకి సంబంధించిన జ్ఞానం అతనికి ఉంది అంతేకాదు టీవీని ఎలా తయారు చేయాలనో ఆ శక్తి కూడా తనకు ఉంది అందుకనే టీవీని తయారు చేయగలిగాడు కనుక ఈ ప్రపంచాన్ని కూడా మనం కనుక తయారు చేసినట్లయితే ఈ ప్రపంచంలో ఏముందో మనకు తెలిసి ఉండాలి ఈ ప్రపంచానికి సంబంధించిన జ్ఞానం మనకు ఉండాలి ఈ ప్రపంచాన్ని తయారు చేయగలిగేటువంటి శక్తి కూడా మనకు ఉండాలి కానీ మన శక్తి మన జ్ఞానం పరిమితంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి రేపు ఎలాంటి పరిస్థితులు ఎదురవుతాయో మనకు తెలియదు మరుక్షణం ఏం జరుగుతుందో మనకు అర్థం కాదు జ్ఞానశక్తిలో మనం పరిమితంగా ఉన్నాం అవన్నీ కనుక మనకు తెలిసిపోతే రోడ్డు ప్రమాదాలు ఉండవు పడవలు మునగవు అట్లాగే విమానాలు కూలిపోవు ఎందుకని ముందే మనకు జ్ఞానం కలిగింది గనక ఈ ప్రపంచమే కాదు అసలు ఈ దేహానికి సంబంధించిన జ్ఞానం కూడా మనకు పూర్ణంగా లేదు మన దేహంలో రక్తం ఎన్ని లేటర్లు ఉందో మనకు తెలియదు మన తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో మనకు అర్థం కావడం లేదు ఇది మనకు పరిమితమైనటువంటి జ్ఞానం మన శరీరానికి సంబంధించిన జ్ఞానమే మనకు పరిపూర్ణంగా లేనప్పుడు ఈ విశాలమైనటువంటి ప్రపంచంలో ఏవేవి ఎక్కడెక్కడ ఉన్నాయో ఎందుకు ఉన్నాయో ఎలా ఉన్నాయో ఎలా పోతాయో ఇవన్నీ కూడా మనకు అర్థమయ్యేటువంటి అవకాశం లేదు కనుక ప్రపంచంలోనే మనం ఉన్నా ఈ ప్రపంచం మనకు అర్థం కాకుండా ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఇది మన పరిమితమైనటువంటి జ్ఞానం జ్ఞానంలో ఎట్లాగైతే పరిమితంగా ఉన్నామో శక్తిలో కూడా అలాగే పరిమితంగా ఉన్నాం కురిసే వర్షాన్ని ఆపలేం మెరిసే మబ్బుని నిలపలేం కదిలేటువంటి ఈ భూమిని కదలకుండా చేయలేము చెలించేటువంటి వాయువుని బంధించలేము గగనానికి హద్దులు గీయలేము ఆకాశంలో నక్షత్రాన్ని లెక్క ఇక మన శక్తి ఏ పాటిది సాపాటుకు సరిపోతుంది ఇలాంటి శక్తి మంతులం పరిమితమైనటువంటి జ్ఞానంతో పరిమితమైనటువంటి శక్తితో దేనిని సృష్టించగలం అయోమయం తప్ప కనుక ఈ సృష్టి భగవంతునిది ఈ సృష్టికి కర్త భగవంతుడు విశ్వకర్త భగవంతుడు అందుకని ఆయన విశ్వకర్మ విశ్వకర్మ విశ్వకర్మ విశ్వం కర్మ క్రియ యస్య సహా విశ్వకర్మ ఈ ప్రపంచం ఈ విశ్వం ఎవని యొక్క కార్యమో అతడు విశ్వకర్మ ఈ ప్రపంచం మనకు కనిపిస్తూ ఉంది కానీ ప్రతిక్షణం ఇది మార్పు చెందుతూ ఉంది పరివర్తన చెందుతూ ఉంది పరిణామశీలంగా తెలుస్తూ ఉంది కనుక ఈ జగత్ కార్యం కార్యం ఎప్పుడైతే ఉందో దాని వెనక కారణం ఉండాలి అనేటువంటి సత్యాన్ని గడిచిన ప్రవచనాల్లో చాలా విశ్లేషణాత్మకంగా మనం అర్థం చేసుకున్నాం కనుక ఈ జగత్తు ఎప్పుడైతే కార్యరూపంలో తెలుస్తూ ఉందో దీని వెనుక కారణం అంటూ ఒకటి ఉండాలి అయితే జగత్తు కార్యరూపంలో తెలుస్తూ ఉంది కారణం ఉండాలి అయితే ఆ కారణం ఏదైనా దాని యొక్క జ్ఞానము శక్తి ఏదైతే ఉందో అది ఈ జగత్తుకు మించిందయి ఉండాలి లేకపోతే ఈ జగత్తుని ఎలా సృష్టిస్తుంది ఈ జగత్తు జడం దీనికి కారణమైనటువంటి పరమాత్మ కూడా జనమే అయితే ఈ ప్రపంచాన్ని సృష్టించేదట్లా కనుక పరమాత్మ జనమయ్యేందుకు అవకాశం లేదు ఆయన చైతన్య స్వరూపం కారణం ఆ చైతన్య స్వరూపం అనేటువంటి పరమాత్మ ఉండటం వలనే నేనున్నాను ఆయన వలనే ఈ జగత్తుంది కనుక జగత్తుకు నాకు ఆధారమైనటువంటి వాడు పరమాత్మ ఆయన మీద ఆధారపడి మేము ఉన్నాం కానీ మేము లేకపోయినా తాను తన సత్తాలో స్ఫురణలో స్వప్రకాశంగా భాషిస్తూ ఉంటాడు సమస్తానికి కారణమైనటువంటి పరమాత్మకి మరొక కారణం అవసరమే లేదు గనక ఆయన విశ్వకర్మ ఈ విశ్వకర్మ అనేటువంటి పదానికి మరొక అర్థాన్ని కూడా చూస్తాం క్రియతే ఇది జగత్కర్మ విశ్వం కర్మ యశతి వా విశ్వకర్మ విచిత్ర నిర్మాణ శక్తిమత్వాద్వా విశ్వకర్మ ఏదైతే చేయబడిందో అది కర్మ ఈ జగత్తు కర్మ జగద్రూపమైన కర్మ ఈ విశ్వరూపమైనటువంటి కర్మ ఎవరి వల్ల అయితే జరుగుతూ ఆయన విశ్వకర్మ ఇది అర్థం విచిత్ర నిర్మాణ శక్తి విశ్వకర్మ అయితే ఈ సృష్టి ఎలా ఉంది ఇది విచిత్రమైనటువంటి సృష్టి విచిత్రమైనటువంటి నిర్మాణం ఈ విశ్వమంతా విచిత్రమే పరమాత్మ యొక్క సృష్టి కూడా విచిత్రమే అందువల్ల ఆయన విశ్వకర్మ ఈ ప్రపంచంలో ఈ విశ్వంలో విచిత్రం కానిదేమంది చెప్పండి అన్ని విచిత్రాలే మనసుండాలే గాని అవగాహన ఉండాలే గాని మనసులో ఉత్సాహం ఉండాలే గాని జ్ఞానం ఉండాలే గాని ప్రతి క్షణము ఈ ప్రపంచంలో విచిత్రాలే మన గోచరిస్తూ ఉంటాయి ఉదయం నుండి సూర్యోదయంలో ఆకాశంలో ఏ రంగు ఉందో అరుణోదయంలో అది లేదు అరుణోదయంలో ఉండేటువంటి రంగు సూర్యోదయంలో లేదు ఆకాశం ఒకటే రంగులు మారుతూ ఉన్నాయి బాల భారని ప్రకాశంలో ప్రపంచంలో వెలుగులు వేరు మార్తాండ భని ప్రకాశంలో మధ్యాహ్న వెలుగులు వేరు సాయం సంధ్య సమయాన గగన వర్ణం వేరు కురిసి కురిసి ఆకాశం అలిసిపోతే ఆ గగనాన్ని క్యాన్వాస్గా మార్చుకొని సప్తవర్ణ శోభతో సుందరమైన అందాల హరివిల్లును నిర్మించిన ఆ చిత్రకారుని యొక్క వైభవం ఊహాతితో రాత్రి అయ్యేసరికి ఈ ప్రపంచాన్ని నిద్రపుచ్చేది ఎవరు ఉదయాన్ని ఈ ప్రపంచాన్ని మేల్కొల్పేది కంటికి వెలుగునిచ్చింది మనసుకు శక్తినిచ్చింది బుద్ధికి బలాన్నిచ్చింది పువ్వుల్ని ఏ పదార్థంతో చేశాడో నవ్వుల్ని ఎంత అందంగా నేసాడు ఎత్తుకు ఎగిరేటువంటి పక్షి రెక్కల్లో శక్తి ఎంతో సంవత్సరాల తరబడి నిలబడి చెట్లకి సహనం ఎంతో ఊయల కనిపించకున్నా పైరు ఎంత హాయిగా ఊగుతుందో ఊహలు లేకున్నా జగన్నాథుని తేరు ఎంత హుందాగా కదులుతుందో జలపాతాలు భయం లేకుండా వడిగా ఎలా దూగుతాయో జలచరాలు నిర్భయంగా ఎంత లోతుకుపోతాయో మనసు వ్యధ చెందితే కళ్ళెందుకు కురుస్తాయో హృదయం పరవశిస్తే నేత్రాలు ఎందుకు తడుస్తాయో ఎవరికి అర్థమవుతుంది ఇదంతా ఇదంతా విచిత్రం విశ్వంలో విచిత్రం విశ్వకర్మ విచిత్రం నిర్మాణ విచిత్రం ఇదంతా కూడా ఇది అర్థం చేసుకోవడం కోసమే ఉంది కనుక ఈ ప్రపంచం విచిత్ర నిర్మాణ శక్తి ఏదైతే ఉందో అదంతా విశ్వకర్మ యొక్క వైభవం విశ్వకర్మయైన విశ్వనాథుని యొక్క వైభవాన్ని హృదయంలో ఆవిష్కరించుకోవాలి విశ్వకర్మ వైభవం గనక హృదయంలో నిలిచిందంటే బ్రతుకులో అందాలు ఆరబోసుకోవచ్చు దివ్యమైనటువంటి ఆనందాన్ని పొందొచ్చు బాధలు లేకుండా చేసుకోవచ్చు వ్యధలు లేకుండా చేసుకోవచ్చు జీవితాన్ని మంగళ తోరణాలతో అలంకరించుకోవచ్చు హే భగవాన్ నీ వైభవం ఇలా ఉంది నీ సృష్టి మంగళకరంగా ఉంది విశ్వమంతా మంగళకరం వ్యక్తిగా నేనెందుకు ఇట్లా మంగళంగా ఉన్నాను భగవాన్ ఇదంతా నా స్వార్థం ఇదంతా నా ఊహ నీ విశ్వరచనకు దూరంగా పరిగెత్తేటువంటి నా అయోమయ స్థితి నాకు ఈ అగచాట్లన్నీ తెచ్చిపెడుతూ ఉంది కనుక ఈ విశ్వం ఏదైతే మారుతూ ఉందో జాయతే గచ్చతేతి జగత్ ఏదైతే వచ్చిపోతూ ఉందో భగవాన్ ఈ జగత్తులో స్థిరమైనటువంటి ఆనందం నాకు లభ్యం కాదు హే విశ్వకర్మ నీ వైభవం ఈ విశ్వంలో దివ్యంగా ప్రకాశిస్తూ ఉంది ఇది నా హృదయంలో కూడా ప్రకాశించాలి ఇది నా కృషి కాదు భగవాన్ నా కృషితో నేను దీన్ని పొందలేను నీ కృపే నాకు ఈ శక్తిని ప్రసాదించాలి కరుణించు ప్రభు నన్ను కరుణించు నా స్వామి పాల మనసును తెలిసి పలుకరా దేమి కరుణించు నా స్వామి కనికరి తవ్వదేమి మంగునా మళ్ కే స్వామి దారి చూపే తండ్రి దారి గణీరేమీ నా స్వామి కనికరించేమి ఆశ్రయించీ స్వామి ఆలసి చె దేవీ విశ్వకర్మ సదనానికి ఇది అందమైన దారి ఈ దారి మనల్ని వైకుంఠ వాకిళ్ల ముందు నింపుతుంది ఇదంతా విశ్వకర్మ వైభవం దీనిని భగవద్గీత ఎంత అత్యద్భుతంగా ప్రవచించిందో కవిం అనుశాసిర కవిం పురాణ అనుశాసిర అణోరణీయా సమనుస్మర దాతార అచిచ్యూప ఆదిత్యవర్ణ తమస పరస్ ఆ విశ్వకర్మ వైభవాన్ని జీవితం అంతా హృదయంలో దాచుకోవాలి ఇదే గనక మరణ కాలములో గనక ఆ వైభవం హృదయంలో నిలిచిపోతే ధరించిపోతాడు మనిషి అందుకని అనుస్మరించేవా దాన్ని అనుస్మరిస్తూ పోవాలి స్మరించడం అనుస్మరించడం ఏదైతే మనం అర్థం చేసుకున్నామో ఇంతవరకు దాన్ని మనం స్మరిస్తూ ఉండడం అనుస్మరిస్తూ ఉండడం అంటే నిరంతరం అనుస్మరిస్తూ ఉండడం అంటే నిరంతరం స్మరిస్తూ ఉండడం అని అర్థం కవిం క్రాంతదర్శి కనుక విశ్వకర్మ ఎవరో కాదు పరమాత్మ ఎవరో కాదు కవి క్రాంతదర్శి అంటే సర్వజ్ఞుడు అని అర్థం కనుక భవిష్యత్తులో ఏం జరగబోతుందో మనకు తెలియదు కానీ పరమాత్మకు తెలుసు గతం తెలుసు భవిష్యత్తు తెలుసు వర్తమానం తెలుసు ఎందుకని ఈ మూడు కాలాలకు ఆధారమైనటువంటి వాడు తానే కనుక తన సర్వజ్ఞుడు సదా వాడు సర్వజ్ఞత్వం కలిగేటువంటి వాడు పురాణం కనుక ఈనాటి వాడు కాదు కనుక ఈనాడు మనకి ఏ రూపాలైతే గోచరిస్తూ ఉన్నాయవి గ్రహంలో లేకుండా పోవచ్చు అట్లాగే భవిష్యత్తులో లేకుండా పోతాయి కానీ పరమాత్మ పురాణ పురుషుడు అంటే ఎప్పుడు ఉండేటువంటి వాడు అని అర్థం కవిం పురాణం అనుశాసితారం ఈ ప్రపంచాన్ని శాసించేవాడు తాను నియంత ఆయన యొక్క నియమాలకు తల ఈ ప్రపంచం నడుస్తూ ఉంది ఆయన నియమాలతోనే చెట్ల నీడలు పత్ర ఛాయలు విచిత్రంగా ఈ ప్రపంచంలో కదుగుతూ ఉన్నాయి ప్రతి చిన్న విషయం వెనక పరమాత్మ యొక్క దివ్య వైభవం ఉంది జ్ఞానం ఉంది శక్తి ఉంది కనుక ఈ నియమాలకి తల ఉంచి ఈ ప్రపంచంలో అన్ని కూడా నడుస్తూ ఉన్నాయి అనుశాసితారం అణురణీయా అణువులో తానే మహత్తులో తానే సర్వత్రా తానే నిండి నిబిడీకృతం అయ్యున్నారు కనుక ఉన్నది సముద్రమే సముద్రం సముద్రంగా ఉంది కాబట్టి అనంతంగా సముద్రం గోచరిస్తూ ఉన్న అలలో ఉన్నది కూడా సముద్రమే అట్లాగే అణువులో మహత్వలో సమస్తలో నిండి వాడు పరమాత్మే సర్వస్వ దాతారం మనకు అన్ని ఇచ్చేటువంటి వాడు తానే ఆయన కృప ఆయన యొక్క దయ ఏది లభ్యమైన అది భగవంతుని యొక్క కృప మన కర్మఫలాలు మనకు వస్తూ ఉన్నాయి మనం చేసినటువంటి కర్మఫలాలే కావచ్చు మన కర్మలు మన ఫలితాలు కానీ ఇచ్చేవాడు మాత్రం పరమాత్మ మనం కర్మలు చేస్తూ ఉన్నాం ఏ కర్మ ఫలాలు మనకు అందాలి ఏ కర్మకి ఏ ఫలితం ఇవ్వాలని పరమాత్మకు తెలుసు సర్వస్వ దాతారం కనుక ఎప్పుడు ఇవ్వాలి ఆ ఫలితం ఎలా ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి ఎక్కడెక్కడ ఇవ్వాలి ఏ ఏ ప్రదేశాల్లో ఇవ్వాలి ఏ ఏ కాలాల్లో ఇవ్వాలి దీనికి సంబంధించిన సర్వజ్ఞత్వం అంతా కూడా పరమాత్మ దగ్గరే ఉంది సర్వస్వ దాతారం అటువంటి వాడిని పరిమితమైనటువంటి నా మనసు ఏం ఊహిస్తుంది అంత అనంత శక్తివంతుణ్ణి అనంత జ్ఞాన స్వరూపుణ్ణి నేనేమో ఆలోచించగలను ఎందుకని ఇలా ఆలోచించేటువంటి మనసుకు ఆధారమైన వాడు కూడా తానే కనుక అచరించే రూపం ఆ దివ్యమైనటువంటి రూపం ఎంత భావన చేస్తూ ఉండినా ప్రత్యక్షణ వర్ధమానం నా మనసుకి ఆ అర్థం చేసుకునేటువంటి రీతిలో నా మనసు తెలుసుకునేటువంటి రీతిల్లో ఆ వైభవం గోచరిస్తూ ఉంది అచింత్య రూపం ఆదిత్య వర్ణం సూర్యుడు ఎట్లాగైతే దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాడో కోటి సూర్య సమప్రభావై పరమాత్మ వెలుగొందుతూ ఉన్నాడు కనుక ఈ సూర్యుని యొక్క వెలుగు ఒకప్పుడు ఉంటూ ఉంటుంది పోతూ ఉంటుంది ఉదయం సూర్యోదయం అయింది వెలుగు మనకు తెలుస్తూ ఉంది సాయంత్రం అయ్యేటప్పటికి వెలుగు మనకు తెలియడం లేదు కనుక ఈ వెలుగులన్నీ వచ్చిపోయేటువంటి వెలుగులు కనుక సూర్యుడు ఇంత దేహిప్య ప్రకాశిస్తూ ఉండినా ఒక దశలో సూర్యుని యొక్క ప్రకాశం కూడాను ఆగిపోయేది కానీ సూర్యుని యొక్క ప్రకాశానికి ఆధారమైనటువంటి వాడు పరమాత్మ అందువల్ల తమసహా పరస్థాత్ అజ్ఞానానికి అతీతంగా ఉండేటువంటి వాడు అవిద్యకి అతీతంగా ఉండేటువంటి వాడు ఏ చీకటి కూడాను పరమాత్మ యొక్క వెలుగుని స్పృశించలేదు గనక ఆదిత్య వర్ణం తమసహా పరస్తాత్ ఇది పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి వైభవం ఇదంతా విశ్వకర్మ వైభవం భగవద్గీత వర్ణించింది కనుక ఈ విశ్వకర్మ వైభవం గనక మనకు గనక తెలిసొచ్చిందంటే ఇక విశ్వంలో అగచాట్లేవు బాధలేవు లేవు కష్టాలే లేవు కన్నీళ్లేవు ఇటువంటి దివ్యమైనటువంటి స్థితిని అటు వ్యక్తికి ఇటు విశ్వానికి సమర్పిస్తూ ఉంది ఈ విశ్వకర్మ నామం యొక్క వైభవం కనుక ఈ నామం గనక అర్థమైందే ఆ తరువాత వ్యక్తిలో నిత్య కళ్యాణం విశ్వంలో పత్సతోరణం అంత మంగళం ఎటుదూచిన నిత్యమంగళం సర్వమంగళం కనుక ఈ విశ్వకర్మ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని మనం అర్థం చేసుకుంటూ పోవాలి విశ్వంలో ఉన్నదంతా కూడా విశ్వనాథుడే గనక ఆ దివ్యమయమైనటువంటి పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని నిరంతరం కూడా మననం చేసుకుంటూ దర్శిస్తూ అనుభవిస్తూ ఆనందిస్తూ తరించిపోవాలి సర్వశ సద్భావస్ విశ్వ కళ్యాణమస్తు ఓం నమో భగవతే వాసుదేవాస్తి ప్రజాభ్య పరిపాలయంత్యాయ మార్గేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోమస్తో లీ వర్తతు పర్జన్య పృథివీ సాని దేశోయోవ బ్రాహ్మణ సుతు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిదం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాసిష్యా